ిఖామణి కామధేనువు ఏకబల ఏక బలనికు వేగ సంధ్యాది విధులు వేళాయే లేవే మంచి జలధులే మొగమజ్జనముగాయతమా కాంచనపు మేరువే గద్య పీట అంత తుంగురు నారదులు అదే మంగళ పాఠకులు ఉంచాన పాడేరు సూర్యుడు ఉదయించే లేవే ఉదయ రాగపు మేఘము ఒక కుంకుమగంధము చదల పైడి మణుగు జాంబూ నదీ అదన కాంతల చూపులు అవిగో మంత్రాక్షతలు ఎదురు చల్లేరు పొద్దుకి నది లేవే కల్ప వృక్ష పుటాకులు కాయలు మంచి విడాలు కల్పించే పారిజాతమే కమ్మ పూలు పొల్పగా శ్రీవేంకటాద్రి పురుషోత్తముడభోగి తల్ప కొలువు వేళాయే తగలేవయ్యా